ఊరకే నీశరణని ఉండుటే నా పనిగాక ఈదీతి నా ఉపాయములు ఎడకెక్కీనయ్యా ముందే అంతర్యామివై ముగి నాలో ఉండగాను చెంది నిన్ను లేనివాణి చేసుక నా మనసులో కొంది నీ ఆకారముగొంతనే భావించుకుంటా ఇందు కల్పిత ధ్యానములెట్టుచేసేనయ్యా కన్నుల చూచినందెల్ల కమ్మి నీవై ఉండగాను అన్నిటా ప్రత్యక్షముందు అభావన చేసుకుని విన్ననై తెలియలేక వేరే ఎందో వెదకుచు పన్నిన ప్రయాసాలబడ నేటికయ్యా శ్రీ వెంకటాద్రి మీద శ్రీపతి వైకులు ఉండి ఆవటించి తలపులో అచ్చొత్తి నట్టుండగాను దేవుడెట్టివాడంటా తెగని చదువులందు సోవలుగా ఇంక ఏమి శోధించేనయ్యా